కాబట్టి అది ఘన పదార్థం అదే చైతన్యం కొద్దిగా వ్యాపకంగా గదిలింది ద్రవ ఇంకా వ్యాపకంగా గదిలింది వాయు పదార్థం అసలు నువ్వు గుర్తించడానికి వీలు లేనంత మైనట్ అండ్ మైక్రో లెవెల్లో కదులుతుంది నీ తెలివి చాలు అది స్పేస్ వాయిడ్ అక్కడ కూడా ఉన్నాయి కదలిక ఈ అనంత విషయం కూడా కదులుతుంది కంటి చూపుతో కను కనుక్కోలేము శబ్దం కదులుతోంది ఇలా అసలు కదలిక లేనివి చెప్పాలంటే కష్టమైపోతుంది అన్నీ కదలి కొన్నవే కనబడుతున్నాయి కాబట్టి కొండ నిర్జీవం కాదు అచేతనం కాదు సచేతనమే గుర్తుపట్టగలిగే తెలివి మనకు రావాలి కాబట్టి కొండలన్నింటిలో కూడా సత్ చైతన్యము ప్రకాశము జ్ఞానము ఆనందము అనే ఐదు లక్షణాలని గుర్తుపట్టడానికి అనువైన వాటిగా గుర్తించి అన్ని క్షేత్రాలని బట్టి కొండ మీద పెట్టావు అక్కడికి వెళ్ళేటప్పటికీ నువ్వు ఆ నియమాలను పాటిస్తూ ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆ లక్షణాన్ని గుర్తెరిగేటటువంటి పద్ధతిగా లక్ష్యాన్ని పట్టుకునే పద్ధతిగా గనకను నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో పరిణామం చెందుతావో నీలో ఉన్నటువంటి సత్తు చైతన్యము ప్రకాశము జ్ఞానము ఆనందమనే ఐదు లక్షణాల యొక్క దర్శనమే ఆనంద దర్శనం ఆనంద వెళ్ళి నువ్వు చూసేది ఏమిటయ్యా ఈ ఐదు లక్షణాలనే అలాంటి దర్శనాలు నువ్వు ఎప్పుడైతే పొందేవు అప్పుడేమైంది నీతో తెచ్చుకునేది కూడా ఆ దర్శనాన్ని నువ్వు ఇంట్లో కూర్చున్నా అదే దర్శనం కొండ మీద ఉన్న అదే దర్శనం దీనిని స్వాత్మ దర్శనం అంటారు ఈ దర్శనాన్ని ఏమంటారు స్వాత్మ దర్శనం అంటారు ఈ ఐదు లక్షణాలని ఎవరైతే గుర్తుపట్టగలుగుతారో ఏ స్థానంలో గుర్తుపట్టగలిగారో దానికి ఆనంద నిలయమని పేరు చూడండి పేరు కూడా ఎలా పెట్టారు ఆ సప్తైలముల పైన ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే ఆనంద నిలయం ఏం చేస్తున్నాం మనం అక్కడికి వెళ్ళి ఆ ఆనంద నిలయం ఆ శిఖరం మోడల్నిచ్చి ఇంటబెట్టుకుంటాడు ఏమిటండి ఇదే అడిగా అనుకోండి ఇది ఆనంద నిలయం అండి అంటాడు ఆనంద నిలయం ఎక్కడ ఉందయ్యా అన్నాం ఆనంద ఎక్కడ కొండనాయా బాబు తిరుమలలో ఉంది ఆనంద నిలయం ఇక్కడ లేదా అన్నాం ఇక్కడ లేదండి బాబు ఇక్కడ ఎందుకుంటుంది ఇదంతా దుఃఖ నిలయం ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమిటయ్యా అంటే దుఃఖ నిలయం మళ్ళా మొక్కుకుంటాడు ఓ రూపాయి కట్టి ముడుపు కట్టి నాయన నేను ఈ రూపాయి తెచ్చిన ఈ దాంట్లో వేస్తాను నాకు ఆనందం ఇవ్వు ఎందుకని ఇది దుఃఖ నిలయం అదే ఆనంద నిలయం ఇది ద్వైత భావం అంటే దేహాత్మ బుద్ధిలో ఉన్నప్పుడు ఇలాంటి ద్వైత భావన ఉండిపోతుంది విషయాత్మకంగా ఉన్నప్పుడు ఇలాంటి ద్వైత భావన ఉండిపోతుంది కబడి బుద్ధేస్తు ఆత్మని పోయిన శ్లోకంలో చెప్పాము ఈ బుద్ధి విషయాత్మకంగా ఉన్నప్పుడు ద్వైతంగా ఉంది ఇదే బుద్ధి ఆధ్యాత్మికంగా ఉంది అప్పుడు అద్వైతంగా ఉంది నీ లోపలే ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు మాటలు ప్రతి మానవుడు తనలో ఉన్నటువంటి ద్వైత బుద్ధిని అద్వైత లక్షణాన్ని రెండింటినీ గుర్తించాలి ద్వైత లక్షణం అద్వైత లక్షణం విషయాత్మకంగా ఇది నేను దుఃఖ నిలయంలో ఉన్నాను దుఃఖాత్మకంగా ఉన్నాను జీవుడుగా ఉన్నాను శరీరంగా ఉన్నాను కించి దగ్గరుడను కొంచెం జ్ఞానం ఏముంది నాకు అనే లక్షణాలతో జీవించేటప్పుడు ద్వైత భావంలో దీనిని జాగ్రత్తగా అద్వైత లక్షణంతో గనక చూసినట్లయితే స్వరూప లక్షణంతో చూసినట్లయితే ఆ ఆనంద నిలయంలో ఏ సత్తు చైతన్యము జ్ఞానము ప్రకాశము ఆనందము అనే ఐదు లక్షణాల యొక్క స్వాత్మ దర్శనం ఉందో అదే స్వాత్మ దర్శనం అంతటా సర్వకాల సర్వావస్థల నీ హృదయంలో కూడా ఉంది కాబట్టి మానవులందరూ తప్పక తమ హృదయ స్థానాన్ని లక్షణ రీత్యా గుర్తుపట్టాలి విచారణ అన్న మార్గం ద్వారా హృదయ స్థానంలో ఉన్నటువంటి ఈ స్వాత్మ దర్శనం అనేటటువంటి లక్షణాన్ని గుర్తుపట్టాలి చదవండి కొండను పగలగొడితే నామరూపాలే భంగమవుతున్నవి కాని అవి వ్యక్తం చేసే సైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు భంగం కావటం లేదు వెరీ ఇంపార్టెంట్ ఒక శిల్పిని బట్టుకెళ్ళాం ఓ రాయి చూపెట్టాం ఆయనకు రాయిని మనం చూపెట్టలే యాక్చువల్గా మాకు విగ్రహం కావాలండి అని అడిగాం కేవండి శ్రీకృష్ణ విగ్రహం కావాలి మాకు కృష్ణుడు గీతోపదేశం చేశాడట ఆ కృష్ణ విగ్రహాన్ని పెట్టుకుని పూజించాలనుకుంటున్నాం అంటే ఆయన ఏం చేశాడు ఓ బాండా దగ్గరికి వెళ్ళాడు ఇందులో కృష్ణుడు ఉన్నాడండి అన్నాడు మన కళ్ళకేం కనబడింది బాండా కనబడింది కృష్ణుడు కనపడలేదు శిల్పి కళ్ళకేం కనబడింది కృష్ణుడు కనపడ్డాడు ఊరే శిల్పి కళ్ళకి కృష్ణుడు కనబడితే నాకెందుకు కనపడలేదు సరే ఓ సంవత్సరం ఆగిరా కృష్ణుడు కనపడతాడు అదేంటయ్యా నాకు కనబడి కృష్ణుడిని గట్టా కనపడ్డాడు అన్నాడు ఏమి లేదండి కృష్ణుడు ఇందులో ఉన్నాడు కానీ